పరిశుద్ధి సేవ సరశక్తి మంత్రి జీవంగల ప్రభానికే వంద నాలుగు ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏక రీతి ఉన్నతండ్రెడ్డికి వంద నాలుగు ఏసు ప్రభ ఇచ్చిన సమయం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ యేసుకృష్ణ నామంలో దెబ్బ ఈ రోజు ఈ సమయంలో ప్రభ నేను సూచిస్తున్నాం కృపలు ఉన్నాం అయినా అందుబట్టి నీకు వందనాలు ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం అయా ప్రభానికి వందన రాని బెట్టి నడిపించండి దేవా అటంకాలను మీరు తొలగించండి పదొకడ శాంతి దయచేయండి యేసు వందనాలు ప్రభావ పదొక్క బిడ్డని యేసు బలపరచండి దేవ యేసు కృష్ణ నామం తెలివని శక్తి దయచేయండి వాళ్ళందరినీ ఆత్మ నడిపింపు దయచేయండి దేవ బలపరచండి దేవా దీవించండి ఆశీర్వదించండి కుటుంబాన్ని అంతా సంపూర్ణంగా మార్చబడండి కాక ఏసు ప్రభుని రాక్కడ అతి త్వరలో ఉంది కనుక ప్రభా ప్రతి ఒక్క పోటీ కుటుంబం ప్రభా మీ సన్నిధులు సిద్ధపడాలా ప్రభావ మీరే కార్యం జరిగించండి ఏసు ప్రభ వాక్య మీరు మాతో మాట్లాడండి ప్రభా నీ జీవైన వాక్్య మమ్మల్ని బలపరచండి ఇంకా దీవించే ఆశీర్వదించండి ఇంకా జీవింపచేసి ఇంకా బలమైన పాత్రగా మమ్మల్ని వాడుకొని మీరు రాకడికి మమ్మల్ని సిద్ధపరచుకోమని నదడనేసుకు అడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా తోడుగా నున్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్న ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే ఈసయ్యా ఈసయ్యా ఈసయ్యా ఈసయ్యా కృతాజ్ఞత స్థుత్తులు నీకే నయ్యా ారు నాకు దూరమైనా నా తల్లి తండ్రులేన చెయ్యి విడిచిన నాను వారు నాకు దూరమైనా నా తల్లి తండ్రులేన చెయ్యి విడిచిన ఏ క్షణమైనా నన్ను మర్వకుండా ఏ క్షణమైన నన్ను మర్వకుండ నీ ప్రేమతో నన్ను హత్తుకుంటే నీ ప్రేమతోడు నడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా తుడుగా వడవే నా చెయ్యి పట్టి వడవే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను అదుకుండివే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకంటే నీ ఎడమచే నా తల క్రింద ఉంచీ నీ ఎడమచే నా తల కింద ఉంచి నీ కూడా చేతితో నన్ను హత్తుకుంటే నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటే నా తోడుగా నున్న వాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా తోడుగా నున్న వాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా పా హృదయము పగిలి వేదనలోన కనీరు తుడిచే పరిస్థితిలో లో హృదయ వేదనా లోనా కనీరు తుడిస్థితిలో ఉడిలో చేరి ఓదార్చు వాడ ఆ ఓడిలో చేరి ఓదార్చు వాడ కన్నీరు తుడిచేన కన్న తండ్రివే కన్నీరు తుడిచేన కన్న తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే నా తోడుగా నున్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే ఏ శయ్యాం ఏ సయ్యాం ఏసయ్యాం ఏ శయ్యాం కృతాజ్ఞతస్తుతులు నీకేనయ్యా కృతాజ్ఞతస్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్న వాడవే నా చేయి పట్టి నడుపు వాడవే అలళ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సు తదను దయాలుడవు నీవని ఏహో వానివే దయాలుడవని నిను సన్ను తించెదను ఏహోనివే దయాలుడవని నిను సన్ను సు తించదను దయాలుడవు నీవని ఏహోవా నీవే దయాలుడవని నిన్ను సన్ను తదను సర్వసత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా సర్వసాత్యములో నను నీవు నడిపి ఆదరించినా పరిశుద్ధాత్ముడా కృపాధారము నీ శాలే మురాజా నిన్ను సన్మానించదను కృపాధారము నీ బేగా శాలేమురజ నిన్ను సన్మానించదను సన్ను తదను దయాలుడవు నీవని ఏహో వాణివే దయాలుడవని నిన్ను సన్ను తదను ఏహో వాణివే దయాలుడవని నిన్ను సన్ను తదను సన్ను తదను దయాలుడవు నీవని నీకను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితి వా నీ వాత్సల్యమును నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితి వా నీ వాత్సల్యమును కృపానిదివి నా వేగా నాయరాజ నిన్ను సన్మానించదను కృ వి నీ వేగా నాయరాజ నిన్ను సన్మానించదను సన్ంచదను దయాలుడవు నీ వని ఏ వాని అలుడవని నిన్ను sannutincha danu yehovani bedayaludavani ninnu sannutincha danu sannutincha danu dayaludavuni vani ఇహ పరమందుకు సాటిరయం ప్రగతిని కలిగించు రాజువునివయ ఇహ పరమందుకు సాటి లేరయా ప్రగతిని కలిగించు రాజువునివయూధా గోత్రపు సింధమా రాజాదిరాజ నిన్ను సన్మానించదను యుదా గోత్రపు సింహమా రాజాదిరాజ నిన్ను సన్మానించదను సన్ను దయాలుడవు నీ బని ఏహో వాణివే దయాలుడవని నిన్ను సన్ను తించదను ఏహో దయాడవని నిను సు తిదను సు తిదను దయాలుడవు నీవని ఏ హో వాణివే దయాలుడవని నిను సు తించదను సన్ను తించదను దయాలుడబు నీవని అలా ప్రైజ్ ప్రైజ్ లాడ్ సిస్టర్ మీ సుప్రభా నా దివాక్యం దీవానికితం వాక్యంతో ప్రభా మా అందరితో మీరు మాట్లాడండి ప్రస్తుతాదు మీరు సరస్వతం నడిపిస్తాను వాగ్నం చేసినాం న్యాయశాని స్థితం బ్రాహ్మ సాకుల గొప్ప దీవా అలవరిశలో మా పాపం శాప రోగాలు భరించి మాకు చిన్న శిక్ష మీరు పొంది అలా నాదివా మాకు జీంపి చేసిన విశ్వప్రభ అందుకే నీకు తగదేస్తు ఈ దీని మిచ్చినంటే నీ కృప వల విశ్వ ప్రభా కృప గొప్పది నా దీవానికి కృపధర భద్రపరిచిన ఇంతవరకు ఎంతమంది ఈ లోకంలో చూడలేక ఉన్నారు తన కాలం ముగించిండ్రు ఎందుకు నిలబెట్టిండేసం ప్రభా ఒక పని కొంత చెప్పండు ఒక పనితో ప్రభా పూర్ణయుగం పూర్ణ బలంతో యథార్థ ప్రీతి గల సేవ చేసి సాధించండి వాక్యం వెళ్తుండే మా అను తన గుండి మీరు వెళ్ళమని ఆ శుధాత్మ సహించి మనీసరాడుకోమీన్ బ్రదర్ యోశ్వగంధం బ్రదర్ యోశ గంధం ఏమంటారు 24 కాబట్టిహోవా ఎందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కటముగా సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అందరినీ ఐగుప్తులోనూ సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి అలా కొంచెం మెల్లగా పోదాం బ్రదర్ కొంచెం ఒక్కొక్క సెంటెన్స్ మెల్లగా పోదాం మనం దేవుని మెల్లగా నడిపిన అయితే ఇక్కడ యో శివ మన మన ఆయన గురు అంటే మోషే గురు తన కాలు ముయించినాక మన దేవుని ప్లాన్ పరగా యోషకు ఏర్పరుచుకుంటాడు ఏర్పరచుక ఇజార్ నడిపిస్తాడు యో శివ మన తన ఈ మోసే దగ్గర మంచి సేవ తయారైనాడు అలా అన్ని ఆగ్ఞాలు ఉంటుండే చేస్తుండే మోసే ఇట్లా చేస్తుండే దాని వెంట పోయి మంచి సేవకుడు తయారైనాడు ఒక కాలంలో మోసే ధర అయినా సిద్ధపాటు జరిగించినాడు మోసే ధర అయినా సేవ కోసం తయారైనాడు ఆయన కానీ నాకు భయమైంది ఏమైంది భయం అయింది ఒకటే నా మోసే సేవకుడు మృతి పందును కనుక ఐక్యాల నుడు అంటే అప్పుడు అంటే దిగులు పడదు నేను బలపరచను అని చెప్పి నా మోసే సేవకుడు ఏం ఆగ్గ్యం నువ్వు బోధింప వల్లలోని అక్కడ గంధంలో రాయబడింది ఈ యోష్వాజ్ చెప్తున్నాడు పద్నాలుగు లక్షల మెల్లగా చదువు కాబట్టి మీరు కాబట్టి మీరు ఎవరిగు గొప్ప కాబట్టి మీరు దేవుని బిడ్డలు చెప్తున్నాడు గొప్ప జనం అక్కడ పెద్దలు తరు అందరూ ఉన్నారు నిలబడి చెప్తున్నాడు కాబట్టి మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు వినాలా యహోబ ఎందు భయభక్తులు గలవారై అలా ఇయ యుహోందు ఏముండాలా భయభక్తు కలవాడండి భయం ఉండాలా భక్తి ఉండాలా కొందరు భయం ఉంటది కొందరు భక్తి ఉంటది అలా భయం భక్తి ఉంటుంది పాపం చేవును దేవుడు చూస్తున్నాడు పాపం సేవ ఎజ్ఞను మీరించవు ఆజ్ఞ దాటిపోను నాకు అన్ని ఉన్నది అన్ని నాకు తెలుసు నీకు భయం లేదు అన్ని ఉన్నాయి నాకు అన్ని వచ్చేసిందంటే ఇప్పుడు మీకు భయమే లేదు అయితే ఏమంటాడు ఇక్కడ ఆయనను నిష్కపటముగాను నిష్కటంగాను కప కటము ఉండద్దు మీరు నిష్కటంగాను సత్యముగాను సేవించు సత్యంగా ఉంటే యేస ప్రభు సత్యం ఆయనని సేవిస్తూ మీ పితరులు నది అందరినీ మీ పితరులు అలా మీ పితరులు నది అందరినీ ఐ గుప్తులను సేవించిన దేవతలను అలా యాగి ఉంటే ఈ లోకం అంతా ఐగుప్తు కదా ఈ లోకం ఆ కాలంలో చిన్న ఒక దేశం అంటే యాగి ఈ లోకంలో ఈ అంటే ఈ లోకం పాపంలో బానిసల దేశంలో అరకు దాసున్నారు కదా ఈ లోకంలో దాసున్నారు క్రైస్తలు ఈ కాలంలో చూస్తే తిరిగి చరిత్ర అర్థం ఆ కాలంలో ఉన్న ఇజ్రాయల్ పరారు ఈ కాలంలో రక్షణ పడిన ఇజ్రాయల్ పిరారు ఒకటే ఇది ఉన్నారు కానీ ఏమిది మేము దేవుని సేవిస్తాను కానీ వాళ్ళు ఏమి ఆ దేవతలు వేరే ఒక యేసుని వాళ్ళు సేవిస్తున్నారు కనుక ను యోశువ లేక నిలబడి వాళ్ళకి చెప్పాలను అలా యోశువు లేడు కనుక దేవుని వాక్యం మనం ఉన్న కదా మనమందరూ చెప్పాలా ఐగు సేవించిన దేవతలను తొలగద్రోసి ఐగు దేశంలో తొలగించను అని చెప్తున్నాడు అలా మృదములు కానీ దాన్ని సేవించి తొలగించాల ఎడిచిపెట్టాలా దాన్ని ఎడిచి ఏం చేయాలా దేవుని ద్వారా తిరుగుమంటాడు ఏమంటాడు ఇంకా హోను సేవించుట మీ దృష్టికి కీడని యహో దృష్టికి మీ కీడొస్తుందని చూస్తుంటా మీరు మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదు మీ దృష్టికి కీడు వచ్చినడా మీరు ఎవరిని సేవించడం నది అందరినీ మీ పితరులు సేవించిన అలానే మీ నది అందరినీ పితించిన దేవతలను సేవించదరు దేవతను సేవించకరకాల వాళ్ళు ఏం చేస్తుండ్రు విగ్రహాలు చేసుకొని దేవతను వాళ్ళ పితలు సేవించి అంట సేవించి దాన్ని పూజించి దాన్ని ఆరాధించింది వాళ్ళు అలా హెచ్చరిక దేవుని వాక్యం యోష వచ్చింది అయితే ఏం జరుగుతున్నాయి ఇక్కడ అమోలియల దేశమున మీరు నివసిస్తున్నారే అలా అమోనియా దేశంలో నివసిన్న ఈ లోకమంట అమోలియ దేశం అంటే ఈ లోకమంట ఆచారంతో నిండి ఉంది దేశంలో ఉండుగానే దేశంలో పాపం దేవుని ఆజ్ఞలు కనుకొని మనం నడవాలా యోష్వా వారి దేవతలను సేవించేదరు వారి దేవతని మీరు సేవించేదరు నేడు మీరు కోరుకొని నేడు అంటే ఇప్పుడే ఈ దినమే ఈ దినమే రేపు దినం ఉంటుందో లేదో ఈ దినమే మీరు కోడుకొని నేడే ఈ దినమే మంచి దినం అంటే ఏమంటారు నేడే కోడుకొని మీరెవరిని సేవింప కోరుకుని మీ మీ ఎవరిని సేవించుకో కోరుకున్నాడో నేను నా ఇంటి వారు నేను అంటూ నేను నా ఇంటి వారును సేవించదము అని అలా నేను నా ఇంటి ఫ్యామిలీ అంతా యహోమైన జీవం గల జీవుని సేవిస్తామని ఖచ్చితంగా వాళ్ళ ఒక కేకీ చెప్తున్నాడు అక్కడ అలా ఇప్పుడు మీ చేతు ఉంది అంటే దేవుని వాకు అంటే వచ్చినాక వాళ్ళకు ఒక ఉదయంలో ఏమొచ్చిందంట ఒక భయం వచ్చిందంట అక్కడ అందుకు ప్రజలు వ్యహోవాన్ని విసర్జించి వ్యూహాలను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల ఇతర దేవుని సేవించడలా మేము శాపగ్రస్తుల గాక మేము స్టాపడం కాని కానీ వాళ్ళే చెప్పుకుంటున్నాను అలలియ అలలియా చెప్పంటే అలలి ఇతరుల దేవతలు స్టాపం వస్తుంది ఇక్కడ తెలుసుకో మనం అలలియ చెప్పందంటే మన కుటుంబం ఏం చేయాలి తయారు మనం అలలియ అయితే ఇక్కడ నాకు పెరాచల కనిమిది అలలియా ఇక్కడ చూస్తే ఒక దినం చూసిన ఆది కాండం చూడు బ్రబ్రామ్ తన కొడుకుకు భరియారాధన ఎట్లా నేర్పిస్తుండ్రు ఆదికాండ రెండు ఎన్నో వచ్చిన బ్రదర్ నాలుగు చూసు పైన ఉండి కలిసి కొంచెం కొంచెం చూసుకున్నారు టైం బి మనం సజ్జింగ్ చేసుకోవాలా నాలుగు చూసు నాలుగు నుంచి మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి ఆ చోటు తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు అలా ఇక్కడ చూస్తే ఏకైక కుమార్ని ఏకే కుమార్ని ఏమంట బలి అడిగినడు అమరాన్ని అక్కడ పరీక్షించని ఉంది పైన వాక్యం అంటే మనం ప్రతి ఒక్కరు గమించి చవించి నడుచుకోవాలా ఇక్కడ చూస్తే అమరాన్ని పరీక్షించినట్టయితే అక్కడ చూస్తున్న పని వాళ్ళు తీసుకుపోను గాడి తీసుకుపోను ఇ తీసుకుపోయినాడు తీసుకుపో ఇక్కడుండని మేము ఆ దేవుణ్ణి మనం ఏమంటాడు అక్కడ ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి నేను నీ చిన్నవాడిని అక్కడెళ్ళి మొక్కి మరలా మీ వద్దకు వచ్చిదమని చెప్పి దేవుని మొక్కి మరలా తీ దగ్గర వచ్చి అని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని దానబలికి కట్టెలు తీసుకొని ఇస్తాకు మీద పెట్టి మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను పోయిను అలా ఇక్కడ గమనించిన వాక్యం చూస్తే వాళ్ళని మన అబ్రహాంబీ దేవుని మన దేవుని ఒక బలి కోసం తన ఇసాకు నేర్పించినడుకు నేర్పించినడు అంటే మనం ఇట్లా చూసినా అంటే మన ప్ర మన బిడ్డలు మనం తెలుసుకున్నాం శిల్వా ఒక మనం దేవుని మన కోసం పాపం కోసం మా మా పాపం మన పాాపం కోసం తను మంది ఆ శిల్వ కోసం మనం చెప్పాల మన పిల్లలకు చెప్పాలా మన శిల్వ కోసం చెప్పాలా మన కోసం ఎంతో అతి వాక్యం మన పిల్లలకు నేర్పించాలా అయితే ఇక్కడ గమనించిన వాక్యం చదువుతుండే గమనించింది ఇశాక్ ఒక గుర్రపిల్ల దగ్గర ఉన్నాడు ఇశాక్ ఒక గుర్రెము అంటే రాబోయే బలి కోసం ఇస్లా మన దేవుని చెరబెడుతున్నామో అంతకు నాకు తెలియదు ఒక గురపిల్ల ఉంటుంది మాకు తెలుసు ఉంది అక్కడ గుర్రపిల్లకి అబ్రాహ్మానం దేవునికి భయపడినాము ఇప్పుడు నాకు తెలుసు ఉందికి ఇశాక్ ఏం చేయొద్దు అక్కడ ఒక ఉంది బలి అంటాడు అంటే అబ్రాహ్మం ఏం చేస్తున్నాడు ఆ పరీక్షలోవి పాస్ దేవునికి విజేత చూపి ఇక దేవునికి విజేత చూపి అబ్రాహ్మ విషయంలో మన వాక్యంలో గమనించాలంటే అప్పుడు ఇశాక్ ఏం చెప్తున్నాడు ఆ పర్వతం మోయన పర్వతంలో పోతుంటే ఇస్తాక్ ఏమంటారు చూసాం అక్కడ చదువు ఇస్తాఖ తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచను వీళ్ళు పోతుండ్రు మోయన పర్వతంలో పోతుండ్రు పోతే పోతే అరే సై మనం మనమున్న కట్టెలు మన నిప్పులు ఉన్నాయి మనకు కావాల్సిన ఉంది ఏం కొద్దు ఉంది గొరవ మనం బలి దేవుని మన బలిస్తాను పొద్దు గొర్రపిల్ల ఏది అని అడుగుతున్నాడు చూడండి దైవ జ్ఞానం ఒక వ్యక్తిన ఆ దైవ చితనంలో అడుగుతున్నాడు ఇసాక్ విశాఖ మనకు నీళ్ళే మనం చూస్తే ప్రభుకి సాధి ఉన్నాడు గొర్రపిల్ల లేక అక్కడ కత్తి మన కత్తి పొరపు వచ్చే వారికి ఇశాఖ ఏం నూరు తెరవడు అక్కడ ఏమంటాడు ఈ శాఖ గమనించాలంటే అక్కడ మనం గమించాలా ఆ అదే అందుకత ఏమి నా కుమారుడా అని ఏమి నాకుమారా అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అలా అంటే బలి ఆరాధన ఇస్తాకు తెలిసే ఉన్నది తల్లి మన నిప్పులున్నాయి కట్టెలున్నాయి మన అక్కడ పోతున్నాం పైన పోతున్నాం మరి గొల్లెపిల్ల ఇక్కడ నా తది అని అడుగుతున్నాడు అంటే ఇస్తాకు ఏంది బలి అని అంటే ఇస్తాకువి దేవుడు మన అబ్రామ్ మంచిగా దేవునికి ఎంచున్నాడు అలా ఈ కాలం చెడు కాలం కనుక మనం మేము మన కుటుంబంలో మనం బయటపడుతుంటే మన పిల్లలు బయటపడి మనం వాక్యం చూస్తే ప్రే చేస్తే పిల్లలు పాగం చేస్తారు మనమే మనమే వాడబడుతున్న చేస్తున్నాం నా జీవితంలో ఎందుకు జరిగింది అలా నా జీవితంలో భయంకర జరిగింది అలాయా చెప్తే మీరు భయంకర ఉంటుంది ఎక్కడ అక్కడ పోవాలా ఇక్కడ పోవండి ఇక్కడ పోవాలా మన ఈ కుటుంబం పట్టించుకుంటే లేకుంటే ఉండే దానివల్ల భయంకర ఇదైంది మళ్ళీ దేవుని ఎప్పుడు అవకాశం ఉంటే దేవుడే నడిపించాలా కానీ చాలా లేట్ అయిపోయింది కనుక అంటే మన కుటుంబాన్ని పట్టించుకోవాలా మనం ఆ కుటుంబానికి పట్టించుకుంటే సేవలు చేసుకుంటే స్థైతాన్ని మన కుటుంబంలోంచి చిత్రపతి చేసి నీ శాస్త్రం పడగొడతాడు అప్పుడు నీ వస్తుంది ఒక పానీ ఒక పాట ఉంది అది ఏం పాట ఉందంటే అది పాట మనం పాడుతుండేవి ధాన్యలు ఎందు తన విశ్వ ఏసెప్ందు తన ఇష్ట మన సాక్ష్యము నేర్పుకున్నాడు ధాన్యలు తన సాక్ష్యం నిల్పుకోవడానికి ఒక ఉంది అక్కడ అలాదిగా చూడండి అతకుడు సైతాన్ మనసులో ఉండి చూస్తున్నాడు అక్కడ సైతాన్ చూస్తుడు ఇక్కడ దేవుదు ఎట్లా నడుస్తును ఆ నడువడి అంతా చూస్తూనే ఉంటాడు అలాదిగా మన మన ఇచ్చిన సాక్ష్యం అతి జగల మనం దేవుని సాక్ష్యం ఇచ్చిన సాకం కాపాడుకోవాలా అయితే ఇక్కడ మటుడు అబ్రాహం ఏము చెప్తున్నాడు అబ్రహం నా కుమారుడ దేవుడే నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రపిల్లను చూచుకోను అని చెప్తు ఏమంటారు దేవుడే దహన బలికి గొర్రెపిల్ల అంటే ఏమంటే విశ్వాసం చెప్తాం మన తిరిగి వస్తున్నాను అంటే అక్కడ చూస్తే తన కొడుకుకు ఎట్లా పెంచును అంటే దేవుని ఎందుకు భయం భక్తిగా వాళ్ళ లేకుంటే నీ నీ షాక్ నా షాక్ వాడు పలకొట్టడానికి రెడీ ఉన్నాడు వాడు అలా అయితే సామెత రెండు ట్వంటీ లాస్ సిక్స్ చూడు బ్రదర్ సామెతల గ్రంథం బ్రదర్తలు సిక్స్ ట్వంటీ టూ లా సిక్స్ బాలుడు నడవలసిన త్రోవను వానికి బాలు అల అంటే బాలులు నడవతో తవ్వాలంటే ఏ తోవా మన ప్రభుత్వం కదా ఆయన నేర్పు నువ్వు నేర్చుకున్నావు మంచిది నేను నేర్చుకున్నా నీకు ఒక బాధ్యత ఉంది అలాగ బాలును నడవేతో నేర్పుము నేర్పియాల అలా చిన్న నుంచి నేర్పిస్తే దేవుని వాక్యం అలా నేట పడుతుంది వాళ్ళు ఎదుగుతాడు ఏం చేస్తాడు అలాగ నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు ఇద్దరు బస్తి కోసం ప్రార్థిస్తున్నాడు మన చూసే సమ్మలిస్తం చేసింది తన తల్లివి ఏం చేసింది దేవుని మందిరం వచ్చాం కాయన పెద్ద ప్రవర్తన ఉన్నాడు జనల కోసం ఇతరుల కోసం ప్రార్థన చేసి ఇజరాపిలకు ఏమున్నాడు మళ్ళా మేలు కలిగి ఉన్నాడు వాళ్ళు నడువితంలో నేర్పు పెద్దవాడే కానీ వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దాని నుంచి తొలగిపోడు అలా దేని నుంచి తొలగిపోడు దేవుని నుంచి తొలగిపోడు ఇక్కడ చెప్తున్నాడు అలా లూయా చెప్పంటే ఇక్కడ చీమూతి రాని మూడు పత్రిక ఒకటో చీమూతి ఇక్కడ పౌలు పౌలు చెప్తున్నాడు ఒకటో చీమోటి ఎన్నో వచ్చిన బ్రదర్ మూడు మూడు నాలుగు ఇంకా ఐదు బ్రదర్ ఓకే బ్రదర్ సంపూర్ణ మాన్యత కలిగి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీన పరుచుకోవచ్చు తన పిల్లలు స్వాధీన పరుచుకుంటు ఎట్లా పిల్లలు స్వాధీన పడుకుంటారు ప్రార్థన పూర్తిగా దేవుని వాక్యంలో స్వాధీనం కంట్రోల్ చేసుకోవాలని చెప్తుండ్రు ఇక్కడ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలను తన ఇంటి వారిగా బాగులో ఏలువై ఉండడు వాళ్ళని ఇక్కడ చూస్తే యోశ హేమంతుడు ఆ ఖచ్చితంగా నేను నా ఇంటి వాళ్ళు యువని సేవించను ఆయనే సేవిస్తాం ఆయనే ఆ ల్యాక్ జరుగునీ ఎక్కడ మనం నడుపుస్తున్నాం అని చెప్పచ్చిందో చెప్పుకున్నాడు పరుగులా బాగా ఏడ ఉండను ఇంకేముండడు ఎవడైనానో తన ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడలా తన ఇంటి వారిని ఎదురుకపోయినాడు అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును దేవుని సంఘం దేవుని బ్రీడల్లో ఎలా పాలించును అతడు ప్రశ్న ఉంది హలో మన ఆయదు ఎవడైనా తన ఇంటి వారిని ఎల నెరకపోయిన ఎడలా నెరకపోయిన ఎడలా అతడు దేవుని సంగమును ఎలాగో పాలించును ఎలాగ పాలించును అంటే పతి జగలను శాంతిగా ఉండాలా అతని ఇంటిలో భయం భక్తికి పెంచాలా అలా లియ సైతం వాడు అలా చూడండి అలా యోబు గంధం చూడండి యోగు కనిపెట్టుకుని ఉండట మన పాత నింగులు చూస్తున్న యోగు ఒకటం వచ్చిన బ్రదర్ స్పష్టం చేదర్ ఈ వాక్యం అనేక సార్ చూస్తుంది అనేక సార్ మనకు తగ్గితే ఉంటది మళ్ళా దేవుని ఈ వాక్యంలో మనకు పవిత్రపరితి ఈ వాక్యంలో మనకు భయం పుట్టిస్తుంది పూజ దేశం నందు ఏబు అని ఒక మనిషి ఉండే పూజ దేశంలో ఒక మనుషు ఉండడం ధర్మవంతుడు న్యాయవంతుడిన అలా న్యాయంగా నడిచున్నవాడు అంటోభు న్యాయంగా నడుస్తున్నాను అలా న్యాయం అంటే మన ప్రభుకు సాధు కదా న్యాయంగా నడుచును ఇంకా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చెడుతనం విసర్శించిన వాడు ధర్మశాస్త్రం అంటే తెలుసు కనుక చెడుతనం అంటే ఏంటి దృష్టించి సాధ తరిగా సాధిస్తూ తల్లిగా అంటే పాపం గురించి సాధిస్తారు ఆయన విడిచిపెట్టిన వాడు ఆయన ఇంకేమంటాడు అతనికి ఏడుగురు కుమారులను ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతడు ఏడు ముగ్గురు అంటే పది ఉన్నారు దేవుడు సంతానం పది సంతానం యోగుకు ఇచ్చినాడు అలా మళ్ళా చూస్తే తూర్పుదేశంలో అసంతి ధనిక వాడు ఎక్కడు ఎవరు లేడు ఇప్పుడు చూస్తే అమాని ఉంటుంది అమాని చూస్తే ఎంత రీచ్ ఉన్నారు కదా ఆయన ఈ లోకంలో అంబానీ టాటా ఒకట ఈ లోకం సంబంధులు దేవుని సంబంధులు దేవుని ఒక భక్తులు యోగు చాలా ధనికుడు అందరికీ ఏం చేస్తుండ్రు తన పని మీద అని మీద న్యాయంగా ఏం చేస్తుండ్రు నడుచుకుంటారు అందరికి ఎట్లా చేయాలా జీతం ఎట్లా చేయాలా ఎట్లా చేయాలా అన్ని విషయంలో ఏం చేస్తుండ్రు కరెక్ట్ గా న్యాయంగా నడుచుకుంటారు బావుగా పని ఉన్నారు వాళ్ళ యోబు ప్రార్థం వల్ల పనివార చుడు ఒంటరి చుడు సమస్తంతో ఆర్థించు కంచి ఉంది కానీ సైతాన్ని ఏమి పాడు చేసుకోలేకపోయినాడు అక్కడ మన వాక్యం చదువుతుంది అయితే ఇక్కడ గమనించిన వాక్యం చూస్తే యోబుకు పది పిల్లలు ఇచ్చినాడు దేవుడు యోబు దైవ జ్ఞానం కలప వ్యక్తి పిల్లల మీద కనిపెట్టుకుని ఉన్నాడు ఆయన పిల్లల మీద కనిపెట్టుకున్నాడు యోబు యోబు ఏం కనిపెట్టుకున్నాడు జుహో అంటే దేవుడు పరిశుద్ధుడు నేను పరిస్థితులు ఉంటే సరిపోదు నా కుటుంబంతో పరిస్థితులు ఉండాలా నా పిల్లలు పరిస్థితులు ఉండాలా అది ఒక దైవం కలిగిన వ్యక్తి ఆయన అలా నేను నేనే అంటే మనం ఎక్కడో వెళ్ళిపోతాం చదువుతాను చదువుతున్నాను అతనికి ఏడు గొర్రెలను మూడు వేల ఒంటెర్రె మూడు వేల ఒంటెలను ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడుగాడిదలను కలిగి కలిగి బహు ఆస్తి కలిగి బహుమంది పనివారును బహుమతి పనివారును అతనికి ఆస్తిగా నుండెను కనుక ఆస్తి కలుగున్న కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను అతడే గొప్పవాడు అంటే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయనకు ఒక అక్కడ చూస్తే ఒక తలాగా పెట్టినాడు అంటే ఒక హై లెవెల్ గా పెట్టినాడు యోగుని అయితే ఇక్కడ చూసే మనం చదవాలా బ్రదర్ చదువు బ్రదర్ కొంచెం కొంచెం గుంతుల చొప్పున తల అందు చొప్పునా అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండలో తన సమర ఇండ్లో ఇందు చేయన కూడినప్పుడు అలా అందరూ ఏం చేస్తున్నట్టు ఆస్తి పోతుంది తన తన వంతు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళొక సెలబ్రేషన్ చేసుకుంటారు వాళ్ళు తమ ముగ్గురు అక్క చండ్రులు తమతో కలిసి కలిసి అన్నపానములు పుచ్చుకోనవలనని వారిని పిలిపించు వచ్చిరి పులిచి పులిచి వారి వారి బిందు పూర్తి కాగా వారి వారి బిందు పూర్తి కాక ఏబో తన కుమారులు పాపము చేసి పాపం చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించలేము అలా జీవులని దైవ జ్ఞానం కలిగిన మన యోగు దేవుని ఆత్మతో నింపిన వ్యక్తి ఆలోచిస్తున్నాడు ఇవన్నీ మంచిగా ఉన్నాయి దేవుని మన పాపం చేసి దేవుని దూషిస్తునేమో అని ఏం చేస్తున్నాడ ఆ శిక్ష రాకుండా దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి వాళ్ళు పవిత్రపరచి అర్ణోదయమున లేచి అర్ణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై ఒక్కొక్క నిమిత్తమై దహన బలిని అర్పించుతూ వచ్చను ఎందుమంటే దేవుడిని యహోవా అంటే ఏ సుఖను పరిశుద్ధి మనం పరిశుద్ధి ఈ లోకంలో మానే ఉండద్దు అలా లీయా మనం ఇచ్చకుంచి మనం ఉంటే దేవుడు ఏం చేస్తున్నాం మన పల్లిలో మన యొక్క జగల యువ స్థలాలను చేస్తాడు అలా రియా ఎవరి మనకు అబ్రాహ్మకు చెప్తాడు అబ్రాహ్మ నువ్వు నిందారా ఉండి నడుచుకు అక్కడ ఆది కళం శిధ నింద్ దేవుని వాక్యం పోతే మన దివారాతులు మన సముద్రం మీద నిందం ఒకడు ఉన్నాడు వాడు దుస్తుడు వాడు నిందం అలా నీ పక్కన దూతలు ఉంటారు దూతలు చూస్తూనే ఉంటారు అక్కడ సైతాన్ని చూస్తూనే ఉంటాడు ఆయన నుంచి నీలో దేవుడు చూస్తూనే ఉంటాడు నువ్వు ఎత్తు నడబడి అన్ని చూస్తే అన్ని చూస్తే దేవుని భయభక్తి కలిగి దేవుని వాక్యం గై కొని మన కుటుంబం పరిస్థితులు జీవించి సేవ చేసి దేవుని సాక్షిగా ఉండాలా అతి జగన్ మనం ఇచ్చిన సాక్ష్యం కాపాడుకోవాలా దేవుడు వాక్యం జీవిస్తున్నాక హామీని బ్రదర్ అట్లానే ప్రయత్నం చేయండి సుగం వేసు ప్రభా నాదివానికి సుగం హరలి నాదివాని సుఖం ఏస ప్రభాన ఆయన సేవలు ప్రభ అపతులతో బలపడి ఇంతగా బలపడి ఆత్మ ధర ఆయన ఇంతకు తీసుకుని చేసే ప్రభా ఆయన ధర అనేక పరిహారం ఈ లోకం కాదు వేసు ప్రతి జగన్ మీ యొక్క శాక్తిగా నిలబెడుతుంది వాగ్దం చేస్తున్నారు బూధి ఎంత నా నిమిత్తం మేష ప్రభ నా దిగా ఇసు ఈ వాక్యం ప్రభా ఇంకా ధ్యానం చేయాలా ఇంకా లోతు నడిపించండి నాది ఇంకా ప్రభా అనేక శాస్త్రాలు మాకు బయర్పరిచి వచ్చి మేము భోజించాలా ఇతరులకు మేము పరిశుభే పరిశుద్ధం ఉన్నా ఇతరులకు సిద్ధపాటు జరిగించి మీరే మాకు స్థాయికి నడిపించి మాకు ఏం రాదు చేస్తా ప్రభా అలాగే ఇంకా మీ నేర్పించండి మేము పిల్లలు వేస్తాం ప్రభా మా దేవుడు మీరే మా కాపరి మీరే అలా మీరే మా కాయుని కాచి మీరే ఈ లోకంలో నడిపించమనేస్తున్న ప్రసం తండ్రి స్ప్రభానికి వంద నాలుగు రోజా ప్రవేశ గొప్ప దీవానికి వంద నాలుగు రోజ మైమగల తండ్రినికే వంద నాలుగు రోజా రామచంద్ర విష్ణుని ప్రాధిస్తుంది తండ్రి నా ప్రభానికే వంద నాలుగు రోజా టెస్ట్ టెస్ట్కి ప్రభా ఆ టెస్ట్ లో నా ప్రభానికే వంద నాలుగు రోజ వేయలేదు ప్రభా ను పరమ వైద్యుగా ఉండి స్వస్థత వచ్చింది ప్రభా రోజానికి బంధనాలు రోజ ఆ కుటుంబం మీ మార్గంలో రావాల ప్రభ నా తండ్రిని అద్భుతమించేయండి తండ్రి ఆశ్చర్యకారం ప్రభానికి వందనాల రోజున మోజస్ బ్రదర్ ని ముచ్చండి తాకండి ప్రభ చెడు అలవాట్ల నుంచి విడదల దాయి చేయండి ప్రభా బీపీ నార్మల్ చేయండి ప్రభ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోవాల ప్రభ పల మంచి ఉద్యోగం దొరకాల ప్రభ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దాయి పలనుసార్లు సత్యంలో నడిపించి నా ప్రభానికే వందనాల నీ వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తూపానికి వందనాల రోజ పరిశుద్ధుడానికి తండ్రి స్వరాజిదరు ప్రార్థన తండ్రి బ్రదర్ని ముత్తండి తాకండి ప్రభ నా తండ్రి మంచి ఉద్యోగము దాయి చేయండి ప్రభా ఉద్యోగం ఎక్కడుందకు నువ్వు ప్రభా నా తండ్రి నువ్వు అద్భుతకరుడు తండ్రి నా ప్రభాను ఆశ్చర్యకరుడు తండ్రి నా ప్రభాను అత్తు కరిమి తిరిగించింది ఏసు ప్రభాన్ని కేస్తూ త్రం తండ్రి మరి శ్రవణ్ రతి తండ్రి నా ప్రభా మ్యారేజ్ సంకరాత్రి ఎప్పుడో ఫిక్స్ అయిందంట ప్రభా మ్యారేజ్ ఘనంగా జరగాల ప్రభా మ్యారేజ్ ఎలాంటి ఆటంకం ఉండడానికి ఫీల్ లేదు నా తండ్రి మందన ఆలోచ ఏసు ప్రభాన్ని కేస్తూ ద్రం సూత్రం రాజ మహిమ గల తండ్రి నీకే బంధనాలు రజా గురించి జవాబు దయచేసి నేను పరిశుద్ధ ప్రేమ దేవాణ తండ్రి దేవాయప్రభ నీకలేని బంధనాలు కృతజ్ఞతలుష్ర సర్వశక్తి మంత్రుడ సర్వాధికారి నీకే బంధనాల ప్రభా దేవాయచు ప్రభా మరి చిన్న యొక్క వాక్యాన్ని బట్టి నీకు పొందిన ప్రభా దేవాచు ప్రభా ప్రతిధి కూడా ప్రభా నీకు ప్రభా విద్య కలిగి మేము నడుచుకునేటకు మీరు మాకు సహాయపడమని మరి అబ్రహాము ప్రభా యొక్క స్వరము విని ప్రభా విశ్వాసంతో ప్రభా ముందుకు వెళ్ళాడు ప్రభా మరి చివరి వరకు ప్రభా చెప్పింది ప్రతిధి కూడా ప్రభా తను అడుగు జడల్లో నడిచాడు ప్రభా కాబట్టి ప్రభా మేము కూడా ప్రభా నువ్వు చెప్పిన ప్రతి వాక్యాల కూడా ప్రభా మా రుద్ర ప్రకల్పన మేము రాసుకోవాలా ప్రతి వాక్యానికి కూడా ప్రభా మేము విద్య దగ్గర కలిగి మేము నడుచుకోవాలా దేవాయప్రభా ఏ పరీక్షలలో కూడా ప్రభావ విజయం పొందిన తండి వాళ్ళు మాకు వచ్చిన ప్రతి పరీక్షలలో మేము కూడా విజయం పొందేలాగా సాయపడమని ప్రార్థిస్తుందండి దేవాయ్ ప్రభా మరి శత్రువు వాళ్ళ మంతటి ప్రభా దాన్ని బట్టి నీకు ప్రభా ఆ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చండి ప్రభా అదే రీతిగా ప్రభా మళ్ళీ రామ్ బ్రదర్ రామ్ చంద్ర బ్రదర్ విషయాన్ని ప్రార్థిస్తుందండి ఆ బ్రదర్ ని మీ తాతీ ముట్టి స్వస్థపరచండి వయసు ప్రభావం ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా కాబట్టి ప్రభా ఆ బ్రదర్ కి మరి టెస్టింగ్ కోసం మనం వెళ్తున్నారు కాబట్టి అన్ని రిపోర్ట్స్ కూడా ప్రభా ఏ చూకరిస్తున్నామో ప్రభా అది నార్మల్ గా రావాల్సిందే ప్రభా మీరే ఆత్మకరం జరిగించండి మీ నామానికి మెమ్మ తెచ్చుకోండి ప్రభా ప్రభా మరి మోజస్ బ్రదర్ విషయాన్ని ప్రార్థిస్తున్న ప్రభావ మోజస్ బ్రదర్ ని కూడా మీ తాకి ముట్టి స్వస్థపరచండి అన్ని విషయంలో అరికాల వరకు ప్రతి నేరలో ప్రతి ఒక్క ఎంకలే ప్రభుని యొక్క జీవం కు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దాయించండి ప్రభావ ప్రభు వారి ఇంట్లో ఉన్న ప్రతి కష్టాన్ని నష్టాన్ని తొలగించండి ప్రభావ మరి కుటుంబానికి అందరికీ కూడా ప్రభావ సమాధానం పరిచయం ప్రార్థిస్తుంది దేవ యేజు ప్రభావి స్వరాజ్య విషయంలో ప్రార్థిస్తాం స్వరాజన్ కూడా మీరు తాకిముటి వస్తుంది అన్నన్ కూడా ప్రభా ప్రతి టెన్షన్స్ నుంచి విడేలా దయచిన ప్రభా ఆ యొక్క జాబ్ ప్రభాకరించి నామ ప్రభావితొరికేలాగా సాయపడమని ప్రార్థించడం నువ్వు ప్రతి ఇంటర్వ్యూస్ లో విజయం పొందేలాగా సాయపడమని ప్రార్థించాం ప్రభావ మీద ఆత్మకారం జరిగించే ప్రభా నామిక మయమని అదే రీతిగా ప్రభావి శ్రావణ బ్రదర్ విషయాన్ని ప్రార్థిస్తున్నాము దేవ శ్రావణ బ్రదర్ ఎంగేజ్మెంట్ చేసినందుకు నీకు వందనాలు అదే రీతిగా ప్రభా మరి మ్యారేజ్ కూడా ప్రభా మరి డేస్ ఫిక్స్ చేస్తున్నందుకు మంది ప్రభా మరి ఎలాంటి ఆటంకం కాకుండా ప్రభా అన్ని కూడా ప్రభా అనుకూలంగా ప్రభా సమాధానంగా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది ప్రతి విషయంలో కూడా ప్రభావ మీ తోడని నడిపించండి ఇరుకుని ఇబ్బంది తొలగించండి మ్యారేజ్ చేసి కోసం నామంలో గా జరగాల ప్రభా మీరే ఆత్మకార్యం జరిగించి మరిని నామానికి మా అమ్మ తెచ్చుకోవడం మళ్ళీ మనోజన వాక్యం చెప్పింది కాబట్టి ప్రభా ఆ యొక్క బ్రదర్ని మీ దీవించండి ఆశించి తన కూడా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా ఇంకా మీ మరి జీవితంలో బలపరిచి స్థిరపరిచి ప్రభా అనేకులకు ప్రభా ఇంకా సత్యని ప్రకటన చేసేలాగా ప్రభా మరి ఇద్దరిని కూడా ప్రభా భార్య భద్రను అభిషేకించండి నీ సేవలకు నడిపించుకొని నామనికి మైము తెచ్చుకోమని ప్రభా ప్రతి బ్రదర్స్టర్స్ యొక్క కృపలో భద్రపరచుకోమని అందరినీ ప్రభా యొక్క రాత్రికి సిద్ధపరచుకోమని కృష్ణ నామంలో ప్రార్థి స్తోత్రం ప్రభువ పరిస్థితుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభు స్థుతి స్తోత్రాలు నాయన ప్రభు నీ పాద సన్నిధానంలో ఉన్నాం ప్రభు ఏసే ఆకే వందనాలు తండ్రి ఇంతవరకు ప్రభావ మీరు మాకు తోడు ఎన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావాక్యం ద్వారా మీరు మాట్లాడడానికి వందనాలు ప్రభావ నీకే స్థూతులు స్తోత్రాలు నాయన పరిశుద్ధడానికి వందనాలు వస్తూ తీస్తూతారు ప్రభా రామచంద్ర బ్రదర్ ను ప్రభాను మని ప్రార్థిస్తున్నాను ప్రభా ఆపరేషన్ అయింది ప్రభా ఎసఐ అనికే వనరల్ రజ నీ వైపు చూస్తున్నారు ప్రభా ఎస మీరే తండ్రి చక్కటి సమాధానం దయచేయండి ప్రభా ఆ గడ్డ కూడా నార్మల్ అని రావాలా ప్రభా నీ వైపు చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గునందరు ప్రభా పరిశుద్ధురా వైపు చూస్తున్నారు కాబట్టి ప్రభా అయా మీరే తండ్రి ముట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఆ కుటుంబానికి శాంతి సమాధానం దయచేయండి ప్రభావ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అభ్యవస్థ తండ్రి ప్రభాన్ని సాక్షి విడిగా నిలబెట్టుకోండి అయ్యా మీరే స్వస్థపర్చమని ప్రార్థిస్తున్నా స్వస్థపరిచిహో అను నేనే అంటున్నా ప్రభ అయా పాపములు తీసివేసే దేవుడు మీరై ఉన్నారు ప్రవ్వ అయ్యా మీరు ప్రవ్వ రక్షించమని ప్రార్థిస్తున్న కుటుంబానికి అందరికి కూడా ప్రభ రక్షణ మారు మనసు ప్రార్థిస్తున్నాను ప్రభ పరిశుద్ధడానికి వందనాలు రజ స్తోత్రం ప్రభా మోష బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ బ్రదర్ ను ప్రభా మీరు ప్రార్థిస్తున్నాను ప్రభా అరికాలు మొదలుకొని ప్రభావ నడినత్ వరకు ప్రభావ నువ్వు ముట్టి స్వస్థపరిచండి నార్మల్ చేయండి ప్రవ్వ నరాల బలహీనత తీసివేయండి ప్రభా యొక్క ప్రతి ఒక్క అనారోగ్యం మీరు తీసివేయండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం బ్రదర్ కు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీ చే మీ పెట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీ వాక్యాన్ని పంపి ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి ప్రభా నిస్సాక్షి విడిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా పరిశుద్ధడానికి ఇవ్వాలను ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభావ అయా పిల్లలకు ప్రభావ జాబులు లేవు అంటే ప్రభా మీరు జాబులు దయచేయమని ప్రార్థిస్తున్నారు కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రేమ ఐక్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్ధ మీరే సహాయం చేయండి రెండు కష్టాల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ స్టర్ కూడా మంచి ఆరోగ్యం మీద దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా గొప్పదేవా ప్రతి ఒక్క అనారోగ్యం కొట్టివేసి ప్రభావ స్టర్ ఇంకా మీ సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా స్వరాజ్ బ్రదర్ కూడా ప్రభా మీరు ముట్టండి తాకండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా చేసిన చేస్తున్న సేవను మీరు ఆశీర్వాదీవించండి ఇంకా సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా బ్రదర్ కు మంచి జాబ్ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా పరిశుద్ర మీరే సహాయం చేయండి కేథరిన్స్టర్ కూడా ప్రభావ మీ సేవలు బలంగా వాడుకోండి రజా మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం ప్రభా ప్రతి ఒక్క తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా పరిశుద్రానికి వందనాలు రజా తండ్రి నీకు స్తోత్రం ప్రభా శ్రావణ్ బ్రదర్ ను కూడా ప్రభా మీరు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క అవసరంతో తీర్చేయండి బ్రదర్ పెళ్లి ప్రభా ఘనంగా మీరు జరిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా ఏ ఆటంకాలు లేకుండా సాతాన ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా మీ హస్తం పెట్టి నడిపించేయండి ప్రభా గొప్పదేవా అయ్యా పెళ్లి ప్రభా అయ్యా మీ సన్నిధానంలో పెట్టి ఉన్నారు ప్రభా ఘనంగా మీరు జరిగించండి ప్రతి ఒక్క అవసరతలు కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభావ అయ్యా మీరే సహాయం చేయండి ప్రతి ఆటంకాలు తొలగించండి తండ్రి సంక్రాంతికి పెళ్ళి అంటుండ్రు ప్రభా మీరు జరిపించి మీ నామానికి కనత మహిమ తెచ్చుకోండి తండ్రి కుటుంబానికి అంత రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా బంధుమిత్రులు కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా పరిషిద్ధుడా తండ్రి నీకు వందనాల రజ ప్రభా ఇంతవరకు ప్రభా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా సంఘంలో సహవాసంలో ప్రతి ఒక్కరిని కూడా ముట్టుమని ప్రార్థిస్తున్నా ప్రభ మంచి ఆరోగ్యం దయచేయని కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభ ఇంకా నీ కొరకు పరిగెత్తే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రతి ఆటంకాలు మీరు తొలగించమని ప్రార్థిస్తున్న ప్రభావ అయ్యా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు నైనా గొప్ప దేవ దయా నీకే వందనాలు చెల్లిస్తున్న ప్రభ ప్రతి ఒక్క ప్రార్థనా అవసరత తీర్చమని నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకోమని నీ బిడలందరికీ కూడా ప్రోభ నీ ప్రే బిడలందరికీ కూడా నీ నీ కృప సదాకాలం తోడుగా ఉంచుమని నీ ఆస్తానికి మమ్మల్ని అప్ప చెప్పుకుంటూ పరిశుద్ధ నా ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రం నైనా పరిశుద్ధురా గొప్ప దేవ మోహన్నతుడు ఒక తండ్రి మహిమస్తేవ కృప మీకు బలియ్య నా ప్రోభ ఇంతవరకు ప్రభావ మీరు మాతో పాటు ఉండే ప్రోభ అనేక మంది విషయాల మీరు మాతో మాట్లాడారు ప్రభావ మా విశ్వాసం ప్రభావ పరీక్షింపబడ్డప్పుడు ఏ రీతిగా ప్రభావ అది మేము ఓ ప్రభా నిదర్శనం ప్రభావ నైనా మా మా ఒక దర్శ ప్రభా ఆ రీతిగానే ఉంటున్నప్పుడు ప్రభా అబ్రహాం గా రీతిగా ప్రభా తన విశ్వాసం వల్ల బలం పొందిండో ఆ రీతిగా మేము బలం పొందాలా ప్రభా అదేవా అలాంటి విశ్వాసమైన జీవితం మాకు అందరికి అనుగరించమని ప్రార్థిష్టం అయినా మాకున్న విశ్వాసం మాకు సరిపోదు ప్రోభ మా విశ్వాసాన్ని రెట్టింపు దయచేసి నైనా మీ కొరకు సాక్షన్లు పెట్టుకోమని ప్రార్థిష్టం మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకే వందాలిసయ్యా మా పాపములు క్షమించండి ప్రభావ మా కుటుంబ పాపములు మా దోషములు అన్నింటిని ప్రభావ మా దేశ పాపం అన్నింటిని క్షమించమని ప్రార్థిష్టం మీకున్న పతి అన్ని క్షమించండి నైనా మీ కృపల్లో మమ్మల్ని అందరినీ మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ ప్రతి దశలోనైనా మేము పరిశుద్ధంగా యథార్థంగా మీ నీతిని అనుసరించి నడుచుకునే బిల్ని తయారు చేయండి ప్రభావ మీరు ఆఖరి తోరకు ఉంది మేము సిద్ధపడాల అనేకులు మీరు సిద్ధపరచాలి ప్రభావ మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ఆ ప్రయాణం కొరకు మేము అందరం సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచాలా నైనా ఏసా నీకులను చెంత నడిపించాలా ప్రభావ నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు విచ్చి మేము నశించుకుని దాన్ని వెతికి రక్షించకు ఈ లోకానికి మీరు వచ్చినారు కాబట్టి నేను మేము కూడా ప్రభావం ఎక్కడ నశించిపోయిన పర్వాలని వెతకాల అందరినీ ప్రభావ మీ చెంతకు రక్షణ నడిపించాలి అలాంటి సేవా భారంగా మేము అందరం పోలాగున గ్రూప్లోనే ప్రదర్శిస్తే వాళ్ళ కుటుంబాలందరినీ ఆ రీతి నడిపించి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కుటుంబంలో అందరినీ సాక్షులు పెట్టుకుని మీరు ఆకులు సిద్ధపరచుకోమని మృతపడిన వాక్యం మీరు ఫలింపజేసి ఫలభరితం చేసి నీరు కట్టు ఫలింపజేసి మా జీవితాల్లో ఆ వాక్యాన్ని ఫలభరితం చేయండి ప్రభుత్వం ఆ రీతిగా వాక్యం ప్రకారం మీరు జీవించాలని సాయపడండి నా తల్లి మీ సంపూర్ణత సరళత పరిశుద్ధులు నడిపించమని ప్రతి చోట మీ కుటుంబంలో శాసనం పెట్టుకుని మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో రన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబీపీ ఉన్న ప్రదర్శిస్తారు కుటుంబాలకి ఇంకా ఎంతమంది రాలేదా కుటుంబాలందరికీ ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైనంది కాక ఆ మెయిన్ ఐస్లడ్ నా కాదు ఐస్లడ్ కాదు ఐస్లడ్ కాదు ఐస్లడ్ డాక్టర్ నస్టర్ ఐస్లడ్ చెస్ ఐస్లడ్ చెస్ ఐస్లడ్ నా